చమకృతి ఏమి యో కాని ప్రకృతి సౌందర్యమును అధత్కరించుతూ సార్వభౌముడనైనా నా మానసమును సైతం ఆకర్షించుతున్నది వీరు నా నుడు రాలించి ఉండరు కదా ఏమి వీరల రూప లావణ్యాతిశయం అపూర్వమునే ఈ త్రిజగన్మోహాకృతులు ఎవరి వైయుంట ఓయీ మీరవ్వరు ఇదివేమీ వేరు ప్రతివచనం బియ్యరు ఓయి మీరవ్వరు ఇచ్చడ నుండు కొన్ని గతంబేమి నేనెంత భ్రమపడితే నిమేషత్వం ఏలిది సజీవ మనుష్యాకృతుల వలె భవింపజేయుస్తున్నవే ఈ సాల భంజికలు ఏమి ఈ మయుని విచిత్ర రూపకల్పన మయుని కళా కౌశలము అద్వితీయం అపూర్వము సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది వివిధ బల భరాలత శాఖా శిఖా తరువర విరాజితం రాజుత తరు స్కంధ సమాశ్రిత దివ్య సురభుల పుష్ప వల్లీ మతల్లిక సంభాషణ భాసుర పుష్పగు స్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమ భ్రమర కోమల జంగార నినాద మేధురంబు మేధుర మధుకర ఘన ఘన ఘనాఘన శంకారర్తన క్రీడాభిరామ మయూర విస్తృత కలాప కళాప రమణీయం రమణీయ కోమల కలాప కలాప ఆప మంజుల దోగద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నిపుంజపుంజ సుందరం ఆరామ సౌకుమార్యం వత్యంత మనోహరం దిన దినానేక నూర్ణారామ రంజ్యమాణ కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబదు ఈ నిష్కృటము తగ్గరకు అద్భుత దర్శనీయట నిర్వివాదాంశము నిర్వివాదాంశము కాననే మయ సభ మయ సామాన్య జరుండు మొదలు రాజకంఠీరవురి పర్యంతము ఏకగ్రీవము గ దీనిని గురించి వర్ణించుట సరియే కిందలి ఫల కుమజారములను మహానందముడ్యాసారమా ఇది లేక ఉండినట్లునూ ఉండి లేకుండినట్లుగాను తగబడుతున్నట్టు జలాసేవే కాకుండా ఈ దిశ సూత్రములను శతానికి శృంగార వైభవం సంస్పృశ్య మాత్ర నూత్ర చైతన్య ప్రసాదక శీతల విమల మధువారి పోర సంపూర్ణము మందపవున చాలోద్ధూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘట్టన జాయమాన మృదులద్ధార విస్తారాదిశ్రావ్యం కమల గోకణ దాది నానావిధ జల కుసుమ రాగారుణిత భాగం ఆలో బాల శైవాల దాన లాలిత జంగమోద్యాన శంకావం గ్రీవాళంకృత విశ్వసూత్రపాళికా సందీపిత హంస హంసీగ విభూషితం వర్ణనాతీతం ఇంచుక గ్రోని ఈ పరిసరముల వంత విశ్రమించదగాక నేరము లేదే ప్రకృతి పరిహర్ రచన విశేషమా లేక నేను గాంతితుండవైతున్నా ఎక్కటి నుండి ఆసత్తాన్ని వినబడుతున్నది మముగాంచి ఎవరునూ పరిహసించటలేదు కదా ఇక్కడ ఎవరు నువ్వు కానరారే సబడి ఎక్కడుండి వచ్చే అతునితమాయ రచనా సమర్థుండయుండిట్లు ధ్వనించు యంత్రము నిందెందదిము ఆ కనపడన దేవి వివిధ మణి వికార కుర్జ భాగంతర్గత ద్వారదేశమా తత్ సువర్ణ శాఖాంతరోత దారుల్లీ సముల్లసి వల్ల సముల్లసి సల్లత పల్లవ సందోహమా మత్స్య పల్లవ సంపటాసుర పుష్పఫల పుష్పఫల మకరందరస సేవనార్థ సమాగత షట్పదీలమా సభాభవనము పాండవుల అధీనమునందుండుటయా నిన్న మొన్నటి కనుక నిలువ నిడలేఖయుండిన పాండవులు దిగ్విజయం అలరించి రాజసూయ మహత్తర నిర్వహణ సార్వభౌమ పదంబులు అలంకరించుటయా అభిమాధరులైన భూరమునెల్లూరు అరికోకులై వస్తు నావిధో పాయనములతో గౌరవించుటయాడి ఉందిరా ఆ మయ హద్దకుండు త్రిలోకాధిక భోజమానందకు ఈ సభా భవనమును నిర్మించి ఇచ్చుటయా దుర్నిరీ విధించుటూ ని ధర్మే నా సాతులెల్లరూ బాయన దర్తించి పరస్పర శివ కోటిర సంఘర్షణం పున బిల్ల వైద్యమరి మయుఖంలు భూసతికి రోత్న శోభలా బాధించి రక్తదర్భలో సార్థకరంగు నాకు అవభారం కాదా దుర్మదమ్మున ధర్మజుండు యుక్త యుక్త వివేచన విజ్ఞానం ఇదురుండ సార్వభౌముని సమక్షంలో జ్ఞానమైనను లేక లెచ్చగా వారి గై కొరట కొలటి మనందర పట్టడానికి లోతపుతున్నది ఇంకా ఇతడ నిలువదాన ఇంకా నిర్గమించద చక్కడికి పాపిస్తే కఠిన శల ప్రారంభం ఎంత బెట్ల కొట్టుకునే మన హాసరీ అమ్మ రోజు బాహి పరిహాసం చేయుచ్చు టివాది నేది కోలమునికి ఇది పరిహాసము మాత్రమే కాలాంతరముల ప్రళయ వైదవతికి తాతహాస విస్మారిత ప్రకుటి ప్రభూత తీవ్ర వైశ్వారీవ్ర వైశ్వర ృత పరిహాసమానమన పాణ పరిత్యాగమర లేకనా పరిభవంపునకు తలయుద్ధి జీవించుడయా సప్త సాగర వేళ వలయుత సుంధరా వలయం గెల్ల ఏక ఛత్రాధిపత్యం వహించి అప్రదీప ప్రతాపంపున చంద శాస్త్రుండన ఎలా రాజన్య చూడామని ఎవరెడ్డి హే ఎంబకు దుర్మరమ్మన కోనిమ్మ ఈ అవమానమును భరింపదాలకు దుర్మరణమునకే సాహసిందమన్నను ప్రయోజనం అభిమాన ధనుడైన సుయోధన సార్వభౌమునగా అవమానము దుతి సుద్ధాంతమున లద్దా విచీనత పరిహసించిన పరిహసించుగాక నాయంతటి వారికి అవమానము తటస్థించున మహాగజేంద్రంబు మార్గంబున తరుచుండ కుక్కలు ఎన్ని ఒరుగటలేదు నేనెన్ని విధముల నా అంతరాత్మకు సరిపెట్టుకుంద మన్నను ఈ వార్త ఎట్లేని లోకమున వెళ్ళని కాక మానదు నిరర్ధకముగా దురర్థ లోకుల నేకుడు అనేక విధముల తలంపట మానరు అటు బింబటనన్ను సందేహింపకును మానరు ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానమేర్పరచుకునక మానదు అపయశంబున జీవించిండటం శ్రేయోదాయత మరణానంతరమునైన ఈ అపవాదు తప్పున మాని పరిహాస పాత్రుండదు మానవపతి జీవిత చరిత్ర అని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా కావున సర్వవిధముల మరణం గరిఖటంబు జీవించుండదను తరణారీ పరిహాస పంక గడంకిత జీవనుండలై మరీ ఉండుటూ దుర్భరంపే ఏమి చేయదాహతం రజోద్ధాయ మూర్ధానం అధిరోహతి भूपरादम अचेत मु भूपराधम मानव पावाहति पदारूर्धम अिरोह अट दी सचेत कबरुन सार्वभौन आर पराभव प्रतिक्रियन ना, ना, ना? ना, ना? ना, ना पौरष्ट నా అవమానముల కన్నిటికీ కారణమైనదామయ సభయే కదా నా జీవితం అన్న విషమస్థితిని ఆక్రమింపజేసా క్రోధములకు ఉరికి పట్టైన దొట్టదొలుత నీ రాజసూయమే లేపుండిన ఇంతటి జుట్టుపాటు పుట్టవే పుట్టి ఉండదు కదా అవురా ధర్మజ రాజసూయము సుయోధన సార్వభౌముల అభిమాన పుష్పోపమల నిర్మూలన వరకు విషవాయి సదృశం రాజనీతి వాఖ్యలు పరవంచనాశక్తులు పాపధర్ములకు పాండవ హతకులు పిలిచినంత నేనేలా రాజసూయాధ్వరంపుర గరగవలే అరిగి తిరిబో నాకేలా పాడుమయ సభా సందర్శనిచ్చ అంకురించవలే అంకురించబో నేనేలా అంద తిరుగాడుచు అవాచ్యములకు అవమానములకు లోను కావలసినైతే ఆ సమయమున ఆ పాపిస్టి పాంచాలి నన్నేల నిరర్థకముగా పరిహింపలే తెలిసినది రాజసూయమునకు మూలమీ కుటిలోపాయమయ్యుండుటని సంశయము నిర్ధారణము నిర్విమోదము ఎంతటి మోసము ఎంతటి దుండటము ఎంతటి క్రౌర్యములారాభారూతులారా ఏమినవేరీ ఆభిజాత్యమునందు దృష్టి సారింపట ఆత్మ గౌరవమునందు గురి నిల్పక సార్వభౌమ పదములైన తలంపక స్వర బలంబులైన గడింపగా నేనెట్టే అవ్యక్త ఆలోచన ముల పడి నవఖండ భూమండలాధిపముకుట తథఘటిత మణిగణ నిరంతర నీరాజుత నియపాద పంచేరు హుండరై సింధురా చతుయ పరివేష్టిత వసుంధరా భారధూర్వ హుండరై బలరాజ మత సంహర భీతర భుజబల సమగ్రుండలై అభిమాన ధరుండలైరీ భూమనం ఒక్క పెట్టల ఎత్తి వచ్చలను ఉత్కలం పంతాలు ప్రచండ ప్రతాప ప్రతిభావి భోషితులకు నూరుమూరు సోదరుల గడ్జసుండలైండల బరాక్రమలమై విశ్రాంత సజ్జాతమై నియమ ఇప్పుడే పోయా పురంపు భక్తి పటలము కావించగనం మహాపదలను ముంచి వైచడం కల్పతులకు కారణమైన దురాత్మలారా మాండవ హఠకులారా ధన సార్వభౌముడ అభిమాన ధరుండి సావంత మాత్రులకు అనేతులకు అప్పుడే దుర్మదాంధత్వము కన్నుల గగదట్టన అప్పుడే యుద్ధ విదేశము నశించపుసిరి కన్నులు కాననిచ్చునా ఎక్కలో ఒక్క రాజసూయం నిర్వహించి దిమగి రాయని కన్నును బిందును కానకున్నారే భవన్ మనోజన ధౌరాత్మ వారి వాక విభంజన సమర్థ ప్రభంజనము కాదా ఈ గురుమని క్రోధముల సంత గర్వ పర్వతోన్మూల చోధము కాదా ఈ చక్రవర్తి గ్రౌర్యము భవచ్చోటీ చురు గవత్త మాతంగ పాతల పాతల పాత చలావా ఈ గురు బుద్ధుల ధృతోపాయ పరంపరలు నిన్నుల ఇంకా ఇంద్రప్రస్థ పరంపర నిలువనిచ్చిన నేను సుయోధనుండనే మీ కట్టు పుట్టముల సైతం కూడా వాదించి నట్టడముల బుట్టలు కావించి చెట్టులం బట్టింపుతున్నా నేను రాజరాజునే నిండు సభామధ్యమున పత్తి సమేతమక పరరాజ సమక్షమున చెయ్యకుంటున్న ఈ భూమండలము ఇంకను రాజరాజునని పిలిపించుకుందునే పాండవాంకర మారణ కోమనకై హృదయగుండమన త్రోధాత్రి ప్రత్యినది కథలాక్రమించుతున్నది మందోపదేశకులు లేరే ఏమి కర్తవ్యము సంతాప మార్జమై చోట నిలువ నిస్తుల తాడి కానీ ఈ దిర్వ్యతకు తోడు జుండు దుర్ఘటము తోలగడ్డ బానే కీలి కీలకను కానీ కాని సమయండలకైన సైపనకును కానీ దేహమాపాదమస్త మంటలు గెలుచున్నది దరిత్రుని ఆత్మ సంతృప్తికైనా నేరై ఉన్నది కానీ నా ఈ పరితాపమున కంతము లేకున్నది ఏమి కర్తవ్యం ఏమి కర్తవ్యం ఎంతనో కర్తవ్యాలోచనమా కర్తవ్య అకర్తవ్యత విచారణ లేదు పుణ్యపాప వివక్షత లేదు కీర్తులు లేవు కారణ కారణములు లేవు బంధుత్వ బంధుత్వములు లేవు దయ లేదు ధర్మము లేదు నీతి లేదు హోండవేయ ప్రకల్పిత నిశ్వర పరిభవతి శూలో ఘర్ప గౌరవ హోరవంధు ఒక్క మొత్తం వృత్తి నిరవకట్టుగా ఇది భీ పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యం పాండవ పట్టమైషీ దారుణ పరాభౌము ద్వితీయ కర్తవ్యము పాండుభూపా అనంతర ఆచరణీయము పాండన్మోలనము